కృష్ణ పుష్కర వాహిని కృష్ణ పుష్కరాలపై ధారావాహిక కృష్ణా నదీ పుష్కరేణి క్షితి దక్షిణ ప్రవాణం భారతదేశస్థ మహాధ్రము ప్రడీపెనో రత్నాలు పత అంబును వీచికల ప్రేమి చ నో నదుల కృష్ణ ఆధ్యాత్మిక కాంతి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం విద్దారు స్మరణ సర్వోష దర్శనా స్వర్గదాయినా పుణ్యాం కృష్ణానదిని తలుచుకుంటే దోషాలన్నీ పోతాయి చూస్తే చాలు స్వర్గం లభిస్తుంది స్నానం చేస్తే ముక్తి చేకూరుతుంది ఆత్మదేహాదుల వల్ల కలిగే దుఃఖం ఆధ్యాత్మికం ఇది తాపత్రయాల్లో ఒకటి ఆత్మ వల్ల కలిగే దుఃఖాన్ని ఆత్మ అన్వేషణలోనే పోగొట్టుకోవాలి కృష్ణాతీరంలో ఇలా ఆత్మాన్వేషణ చేసి మనందరికీ ఆధ్యాత్మిక కాంతులు పంచిన మహనీయులు ఎందరో ఉన్నారు వారిలో కొందర్ని స్మరించుకుందాం కుర్తాలం మౌనస్వామి బాపట్ల సమీపంలోని న్యూనెవారిపాలెంలో జన్మించారు హిమాలయాల్లో తపస్సు చేసి శివ చిదానంద సరస్వతులయ్యారు తమిళనాడులోని కుత్తాలంలో సిద్ధేశ్వరీ పీఠం నెలకొల్పారు నీటిలోనూ గాలిలోనూ తేలియాడే వీరు ఎన్నో మహిమలు చూపారు ఈ స్వామి నెలకొల్పిన వినాయకునికి నాడి కొట్టుకుంది అనే విషయం ప్రభుత్వం వారు అధికారికంగా మద్రాస్ గెజెట్లో ప్రకటించారు విశేషం ఏమిటంటే నాటి పీఠాధిపతి మౌనస్వామి కాగా నేటి కొత్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామి మంత్రముగ్ధులను చేసే విశిష్టమైన వాగ్దాటి కలవారు తారేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గుంటూరు జిల్లా గోరంట్లలో పుట్టారు చందవాల్లో నివసించి చండవోలు మహర్షిగా పేరు పొందారు బాలామంత్రాన్ని నిరంతరం సాధన చేశారు నడిచే దేవుడు కంచిస్వామి భక్తుల్ని తన దగ్గరికి రావక్కర్లేదని చండవోల్లోని రాఘవనారాయణ శాస్త్రిగారిని సందర్శించుకుంటే చాలు అని చెప్పేవారు అంతటి మహనీయునికి అంతిమ సంస్కారం చేసిన సందర్భంలో చితి నుంచి బాలాదేవి రూపం బయటికి వచ్చింది దీన్ని చిత్రించిన ఛాయాచిత్రం కూడా విశేష ప్రఖ్యాతి పొందింది మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారుల వారు బాపట్లలో జన్మించారు సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం చదివేటప్పుడు ఒక విశిష్టమూర్తి దర్శనం వీరికి కలిగింది ఈకేగా వీరు పేరు పొందారు ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ వీరు నెలకొల్పిందే మన్నెంకొండ హనుమద్దాసు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దగ్గర ఉన్న కోటకదిర గ్రామంలో జన్మించారు హనుమద్దాసు తపస్సు చేసుకుంటూ కూర్చున్న సమయంలో పాము ఆయన శరీరానికి చుట్టుకొని సలపై పడగ విప్పటం ఆయన సోదరులు చూచారు భజన సమయంలో డిబిటీలోని నూనె ఆరిపోతే హనుమద్దాసు గారు నీళ్లతో డిబిటీని వెలిగించేవాడు తీరితే తిరపతి తీరకపోతే మన్నంకొండ అని ప్రసిద్ధి చెయ్యని పాదాలు తవ్వని కోనేరు కట్టని గుడి ఉలిముట్టని స్వామి ఉన్న మన్నింకొండ దానితో పాటు దాసు కూడా చిరస్మరణీయులు అన్ని నేనులు నేనైనా నేను అని ఒక గొప్ప వాక్యాన్ని లోకానికి అనుగ్రహించింది జిల్లేళ్లమూడి అమ్మ పది రూపాయలు చేతికి వచ్చినప్పుడు అమ్మ ఇచ్చింది అనుకుంటున్నావు మరి ఆ పది రూపాయలు నీ దగ్గర పోయినప్పుడు నీ దగ్గర తీసేసినప్పుడు అమ్మ కాదు అని భక్తుల్ని ప్రశ్నించి నిజమైన దైవస్వరూపాన్ని వివరించిన మహా యోగిని అమ్మ భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన వాడికి అంతా వర్తమానమే అని ఎంతో లోతైన భావాలు వివరించిన అమ్మ తనను నమ్ముకున్న భక్తులకి ఎన్నెన్నో మహిమల్ని చూపింది అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాలయాన్ని నెలకొల్పింది ఆధ్యాత్మికతత్వాన్ని కీర్తనల్లో పొదిగిన విశిష్టమైన యోగి నారాయణ తీర్థులు ఈయన గుంటూరు జిల్లా కాజగ్రామంలో జన్మించారు భాగవత పురాణంలోని దశమస్కంధం ఆధారంగా కృష్ణలీలా తరంగిణి అనే సంస్కృత యక్షగానం రాశారు ప్రతి అంకానికి తరంగం అని పేరు పెట్టారు మొత్తం పన్నెండు తరంగాల్లో దాదాపు నూట యాభై ఆరు నారాయణ తీర్థులు తరంగాలు పాడుతుంటే బాలకృష్ణుల వారు కనపడేవాడట అంతటి మహిమాన్వితులు నారాయణ తీర్థులు ఇక దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాదవల్లభులు సూక్ష్మరూపంలో ఇప్పటికీ తిరుగాడే ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ మండలం దగ్గర కృష్ణానది ఒడ్డున ఉన్న కురుపురం దత్తక్షేత్రం ఇక్కడ శ్రీపాద వల్లభులు తపస్సు చేసి కృష్ణానదిలో అంతర్ధానమయ్యారట ఇటు మన తెలుగువారు అటు కర్ణాటక వారికి కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కురుపురం కాంతపురాణంలో ఇరవై ఎనిమిది వేల మంది తాపస్సులు కురుపురం దర్శించారు అని రాసి ఉంది ఏదైనా ప్రమాదాలు జరగబోతున్నప్పుడు భక్తితో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ఒక విధమైన ప్రజ్ఞ ఆంగ్లంలో ఇన్ ఇట్ కాన్షియస్ అనేది చైతన్యమవుతుంది ఈ ప్రజ్ఞ చైతన్యమవుతుంది శ్రీపాదవల్లభులు దీనిని తనను నమ్ముకున్న చాలామంది భక్తులకి నిరూపించారు ఆధ్యాత్మికత అంటే కృష్ణానది కృష్ణానది అంటే ఆధ్యాత్మికత ఈ కృష్ణ అనే పేరు శ్రీకృష్ణునికి సంబంధించింది నలనయ్యి ఆకర్షించినట్టుగా ఆధ్యాత్మిక కాంతులు కలిగిన కృష్ణాతీరం అనేక మంది మహనీయులతో యోగివరులతో అందరినీ ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది నమామి సుకృత్రేణిం కృష్ణవేణిం తరంగిణీం నమామి సుకృత్రేణిం కృష్ణవేణిం తరంగిణీం కృష్ణమ్మ ఆధ్యాత్మిక కాంతిని గురించి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగాన్ని విన్నారు బిడ్డల మాది మాతవ ఆకాశవాణిలో విశేష అనుభవాన్ని గడించిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు జన్మ జన్మల పాప సంచయములనెల్లా పరిహరించటి పుణ్యచరితనీది గోలోకృష్ణుని గోపికాలోలుని వామభాగము దివ్యధామమాయ సహ్యద్రిసీమలో సరిగమస్వరములు ఆలపించిన వేళ అవతరించి శివలింగమార్గాన శ్రీఖరమ్ములతోడ ఎదిరి నిల్చు మహాబలేశ్వరము శ్రీశైల శిఖరాన చిన్మూర్తి రాణ్మూర్తి పాతాళ గంగలో బంతులాడి కానంద సంధాయి అలరించు గను వెంకటద్రివిభుడు కనకదుర్గాదేవి కాళి అందియలను ముద్దాడి సొగసుగ ముయువేళ పానకాలృసింహు పావనగిరి సీమ అల్లిబిల్లిగా అటలాడి ఆడి శ్రీకాకుళంధ్రదేవుని శ్రీకాకుళంధ్రుని సేవించి మురిసిన రాయని దీప్తి కెరలి యాడి క్షేత్రయ్య పదముల కేరింతలాడుచు కూచిపూడినటుల కొలిచి నడచి ఆ సముద్రు కౌగిట నిల్చు ఆశతోడ ఉరకలుడు నట్టి కృష్ణమ్మ పరుగులేల కృష్ణధీరడి వేళలో కృష్ణవేణి పుణ్యపుష్కర వేళలో గణ్యచరిత శ్రాద్ధ విధులతోడ సకల జనావళి పితృకార్జనిష్టతో వెలయువేళ దాన ధర్మాధిక తర్పణ విధులతో భక్తి శ్రద్ధల నిల్చు ముక్తి వేళ స్నాన సంధ్యాది జ్ఞాన సంపత్తితో మనుజాడి నిల్చిన మాన్యవేళ అర్హ్యప్రదానము అతిభక్తిను నరించి జలకమాడిన ఎక్తి సంధ్యవేళ నియమనిష్టాగరిష్ట వినీతులగుచు కుంభమేళానుదలపించు కొమరుమిగుల భక్తు పుష్కర రాజమా ప్రముఖ కవి గాయకులు శ్రీనివాస్ గారు కృష్ణ పుష్కరాల గురించి తెలియజేస్తున్న విశేషాలు కృష్ణానది పుష్కరత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ నేలను ఒరసి వరసి ప్రవహించే జీవనదులు గోదావరి కృష్ణానది గోరటి ఇంకన్నా సంభావించినట్టు గోదావరి నది తెలంగాణ తల్లికి పైట ఉంటే కృష్ణానది కాలి అందే సుస్వరంగం మ్రోగుతున్నది తెలంగాణ తల్లి పాదాలు కడుగుతూ దక్షిణ దిశలో కృష్ణానది ప్రవహిస్తుంది కృష్ణానదితో ఈ నేల అతి ప్రాచీన కాలం నుంచి సజీవ సంబంధాన్ని కలిగి ఉన్నది ఈ నదీ తీరం వెంబడి అద్భుతమైనటువంటి నాగరికత వెళ్లివిరిసింది ప్రపంచంలో ఏ నాగరికతలైనా నదీలోయ నాగరికతలే కదా కృష్ణమ్మని బౌద్ధ వాంగ్మయంలో కన్నబెన్న అన్నారు అంటే నల్లని నది కృష్ణ కూడా నల్లని అనే కదా అర్థం బహుశా నల్లని మట్టితో కూడిన ప్రవాహం కనుక నల్లని నదిగా కృష్ణవేణి అని పిలుచుకున్నారు ప్రజలు నదులను ఆ రంగుతో పిలుచుకోవటం అనేది తెలంగాణలో కనిపిస్తుంది తెలివాహ అని గోదావరికి పేరు అంటే తెల్లని నీటితో ప్రవహించేది అని కృష్ణ నల్లని నీటితో ప్రవహించేది పసుపేరు అని మెదక్ జిల్లాలో ఉంటుంది అది నిజామాబాద్లో కూడా ప్రవహిస్తుంది దాన్ని హరిద్రా నది అని కూడా అంటారు ఇట్లా ఆ రంగుతో ఆ నదిని సంబోధించటం సంభావించటం తెలంగాణలో కనిపిస్తున్నది ఇవాళ కృష్ణమ్మకి పుష్కరాలు కృష్ణమ్మని పూజించడం కృష్ణమ్మతో జీవితం పొందుతున్న వాళ్ళం జీవిక పొందుతున్న వాళ్ళుగా సమస్త సంపదలకు నిలవైనటువంటి జలసంపదనిస్తున్నది కనుక ఎవరో ఒక కథ అన్నాడు మాతకు మంత్రిశక్తినిచ్చేది మనిషికి జీవశక్తినిచ్చేది నీళ్లే అని కనుక ఇంతటి జీవశక్తిని మనకు అందిస్తున్నటువంటి ఆ నదికి కృతజ్ఞతను చెల్లించుకోవటం కోసం అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయమే పుష్కరోత్సవం ఈ పుష్కరోత్సవం సందర్భంగా కృష్ణానదికి నమోవాకాలు ఇవటం ఆ తల్లి ఒడిలో పుణ్యస్నానాలు చేయటం ఆ తల్లి చల్లని నీళ్లు దోసిట్లోకి తీసుకొని అర్ఘ్యం వదలటం ద్వారా ప్రకృతికి కృతజ్ఞతలు చెల్లించటం నీటికి కృతజ్ఞతలు చెల్లించటం కృష్ణానది ప్రవాహం వెంబడి అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉన్నది అది నల్లమల ఆ నల్లమలలో అమాయకులైనటువంటి చెంచులు కనిపిస్తారు కృష్ణానది నిజానికి ఆ మహారాష్ట్రలో పుట్టి అది కర్ణాటక మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణలో ప్రవేశిస్తున్నది ఆ తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలను కూడా ఈ నది పునీతం చేస్తున్నది నూట యాభై కిలోమీటర్ల మేర ప్రయాణించి హంసలిదేవి దగ్గర బంగాళాఖాతంలో సాంగిస్తుంది కృష్ణానది ఈ నదీ తీరం వెంబడి మనకు మహోన్నతమైనటువంటి నాగరికత కనిపిస్తుంది అష్టాదశ శక్తి మహాపీఠాల్లో ఒకటైనటువంటి ఆలంపురం మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నదీ సమీపంలోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఒక దశలో ఈ ఆలంపురం దేవాలయం చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అక్కడ తుంగభద్రకి ఆనకట్ట నిర్మించినటువంటి సమయంలో మునిగిపోతే వాటన్నిటి కూడా అదే పద్ధతిలో తిరిగి పునర్నిర్మించుకున్నాం మనం కృష్ణానదీ తీరం వెంబడి ఒక వైదిక నాగరికతనే కాదు బౌద్ధ నాగరికత కూడా కనిపిస్తుంది నల్గొండ జిల్లాలోని పణిగిరి కావచ్చు నాగార్జునకొండ నాగార్జునుడికి నిలయమైనటువంటి సుహృల్లేఖ రచించినటువంటి బౌద్ధ జ్ఞాని బౌద్ధం శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది మానవుడి యొక్క అన్వేషణకు ఒక ప్రేరణనిచ్చింది బౌద్ధం ఆ కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు శ్రీగిరి చైత్యం శ్రీగిరి చైతన్యము ప్రముఖ కవి గాయకులైన దశపతి శ్రీనివాస్ గారు కృష్ణా పుష్కరాల గురించి తెలియజేసిన వివరాలు అవి దక్షిణ ప్రవాసము భారతదేశ రత్నాలులు పండించో పత అంబుదిను వీచికల ప్రేమి చ నో నదుల నించను పుష్కరవ్రత విధి నా కృష్ణాపగా ఇంతవరకు కృష్ణా పుష్కరాలపై ధారావాహిక విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ